స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపన్నుడానికి వన్నా లేసయ గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీవలకులో నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రి మమ్మల్ని కాచి కాపడిన గొప్ప దేవుడు వేసయ్యానికి ఎంతో వన్నాలు అర్పించుకుంటామైనా మీకే కృతజ్ఞతాస్థతో చెలిస్తామైనా గొప్ప దేవ సమస్త ఘనత మహిమనికే సమర్పించుకుంటామైనా ఇక దున్ నూతన దినం మీరు మాకు అనుగరించిన అయినా మీకు దినానికి నూతనమైన కృపను మాకు అనుగరించాయి నడిపించమని ప్రదిష్టమైన మీకు నూతనమైన పరిషదత్మ అభిషేకం తెచ్చేయండి పర్లో గొప్ప జ్ఞానం అనుగ్రహించిన అయినా గొప్ప దేవన తండ్రి ఇక మీ సంధికొచ్చినమైనా వీరే ఒక సాహికలో మీకు పర్షదాత్మ నడిపింపు మాకు అనుగరించండి పాటల ధర్మ ఇంపొంది మాట్లాడండి దేవాతి ప్రభు ప్రాణపేడి త్వరగా నడిపించినైనా ప్రతి ఆటంకాలు కొట్టి మన గొప్ప దేవన తండ్రి యుగ సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినైనా మీరు అక్కడ సంబంధించిన ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రభావ ఇంత భయంకరమైన కాలంలో మీరు ఉంటుండగా ప్రభావ ప్రతి దశలోనైనా మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా యథార్థంగా హృదయం కలిగి ప్రభావ మేము జీవించాలా ప్రతి దశలోనైనా మీకు ప్రీతికరంగా మేము జీవించాలన్న సాయపల మనం ప్రార్థిస్తున్నాం పరిశీలించండి ప్రభావ వాళ్ళు ఇంకేమైనా బలం ఎత్తులు ఉంటే ప్రభావ మీకు ఆయస్తికరం ఉంటే ఓ ప్రభావ ఒప్పుకొని విచ్చిపెట్టాలా మీకు కనికరం పొందాలా మీ కృపలు మీరు జీవించాలా ప్రభావ యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నిన్ను మనితో నిన్ను సేవించే బిల్లగా తయారు చేయండి ముందుగానే వైభక్తులు కలిగి ప్రీతికరమైన సేవను చేసే బిల్లగా అందరూ తయారు చేయండి గొప్పదేవ యాదన అంతట్లో మీరే ఆధిపత్యం నడిపించండి మీకు పరిశుధార్ దయచేసి నీ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధిష్టాం తండ్రి ఆమె సుందరుడు ఎవరు ఈ భూమిలో ఎన్నాడు చూడలేదు చూడబోనుగా యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడు నే చూడాలేదిక చూడబోనుగా పరీపున సుందరుడు భూమిలో నా జీవితమునకు నీవే చాలు వేరేవారు నాదు ప్రియ ఏసయ్య మట్టి మాణిక్యమును విడిచిపెట్టాను పాడు మట్టి మాణిక్యమును విడిచిపెట్టాను వంటి సుందరుడు ఎవరు ఈ భూవీలో ఎన్నాడు నే చూడలేదిక ఇక చూడబోనుగా పరిపూర్ణ సుందరుడు రక్షించు కొంటివి నన్ను సంపూర్ణంగా నన్ను నీకు అర్పించేదను పరిపూర్ణ సుందరుడు రక్షించు నన్ను సంపూర్ణముగా నన్ను నీకు అర్పించేదను పరిపూర్ణ సుందరుడు భూవిలో నా జీవితమునకు నీవే చాలు వేరేవరు నాదు ప్రియ ఏసయ్య మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను యేసు వంటి సుందరుడు ఎవరు భూవీలో ఎన్నాడూనే చూడలేదిక చూడబోనుగా ఎరుషలేము కుమార్తెలు నన్ను చుట్టూ ముట్టిరి నీపైనున్న ప్రేమను తొలగించబూనిరి ఎరుషలేము కుమార్తెలు నన్ను చుట్టూ ముట్టిరి నీపైనున్న ప్రేమను తొలగించబూనీరి పరిపూర్ణ సుందరుడు భూమిలో జీవితమునకు నీవే చాలు వేరే నాదు ప్రియ ఏసయ్య మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూవిలో ఎన్నాడూనే చూడాలేదిక చూడబోనుగా దీనం దీనం నీ ప్రేమ పొంగొున్నది ఏసవేగామే వచ్చి నన్ను చేరుము దీన దీనం నీ పైన ప్రేమ పొంగొున్నది ఏసయ్య వేగమే వచ్చి నన్ను చేరుము పరిపూర్ణ సుందరుడు భూవీలో నా జీవితమునకు నీవే చాలు వేరేవారు నాదు ప్రియ ఏసయ్య మట్టి కోసం విడిచిపెట్టను పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టను యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో నే చూడలేదిక చూడబోనుగా యేసు వంటి సుందరుడు ఎవరు ఈ భూమిలో ఎన్నాడునే చూడలేదిక చూడబోనుగా అలలుయ్యాం బ్రదర్ అలలియ థ్యాంక్ అన్న ప్రజడన్నా స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ నీకు వర్ణాలు ఇసయ్యా గొప్ప దేవ ఏ మధ్య కనసములనైనా మీ సన్నికు ఇష్టమైనా తండ్రి ఇసయ్యా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిష్టమేనా మొన్న బలపరచమని ప్రాధిష్టమైన గొప్ప దేవ వాక్యం లేని సత్యం మీ గ్రహించేలాగనా దేవ మా మీరు మాకు అనుగ్రహించినారు గొప్ప దేవ నీకెంతో వర్ణాలు అర్పించుకుంటున్నామేనా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడం అయినా మీకు నూతనమైన పరిషద పరలోకపు జ్ఞానం అనుగ్రహించిన అయినా కానీ వీళ్ళు త్వరగా నా దేవా ఈ మీరే మహింపొందని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాతిష్టం తండ్రి ఆ మెయిన్ హలూయ నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము జకరే గ్రంథము పదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చూస్తాము పదో అధ్యాయంలో జకర్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నాయి ఇక్కడ కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యహోవాను వేడుకునడి ప్రతి వాని చేనిలోనూ పైరు మొలుచునట్లు యహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించును అలలియ చూడండి కడవరి కాలం వానాకాలం అంటే చివరి కాలం కడవరి అంటే చివరి కాలం చివరి కాలంలో వర్షము దయచేయమని యహోవాన్ని వేడుకొని అంటే దేవుని వేడుకోమంటున్నాడు అంటే చివరి కాలంలో వర్షం అన్నట్టు చివరి కాలం అంటే చివరి గడియ లేక చివరి టైం అన్నట్టు అంటే మొదటి తొలకరి వర్షము తర్వాత కడవరి వర్షం కాబట్టి మనం కడవరి వర్ష కాలంలో మనం ఉంటున్నాం అంటే చివరి కాలం చివరి టైం అన్నట్టు ఈ టైంలో ఉన్నప్పుడు వర్షము దయచేయమని అంటే వర్షం అంటే మనం అర్థం చేసుకోవాలా ఒక విధంగా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే పరిషుదాత్మాభిషేకాన్ని కూడా సాదృశ్యం వర్షము దైత్యమని ప్రభుని వేడుకోవాలంట ఎందుకంటే కడవరి కాలంలో వర్షం లేదు అంటే దేవుని సత్యం లేదు అని కూడా అర్థం చేసుకోవచ్చు మనం అంటే సత్యము విస్తరించాలంటే దేవుని ఆత్మ నడిపింపు ఉంటే కానీ సత్యం విస్తరించదన్న కాబట్టి చివరి కాలంలో ఎందుకు ఆయన వేడుకోమంటున్నాడు అంటే సత్య అంతా ఈ లోకమంతా అబద్ధంతో నిండిపోయింది అబద్ధంతో అబద్ధ బోధలతో నిండిపోయింది ఆ టైంలో ఎందుకు వేడుకమంటే ఇప్పుడు మనం సాధారణంగా మనం చూస్తాం మత వార్తలు కూడా మనం చూస్తాం కదా అడుగుడు మీకు ఇయ్యబడును వెతుకుడి మీకు దొరకబడును అడుగు పతివాడు పొందును వెతుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును అని వాక్యం కాబట్టి ఇంతకాలం మనకు అర్థం కాలేదు ఏం కాబట్టి ఏం కూడా ఆయన సమస్య మనకు అనుగ్రహిస్తాడు అయితే అక్కడ లోకాసు వార్త పదకొండు అధ్యాయానికి వచ్చే వారికి అక్కడ పరిశుధాత్మను మీ పరలోకండి తను అడుగు వారికి పరిశుధాత్మను ఎంతగానో విస్తారంగా ఇస్తున్నాడు కొలత లేకుండా ఇస్తున్నాడు అంటే ఇదంతా పరశుదాత్మ అభిషేకానికి సంబంధించింది అని మనకు అర్థమవుతుందంటే దేవుని ఆత్మ అభిషేకము మనకు మనలో లేకపోతే అది సత్యం కాబట్టి ఎందుకు దయచేయమని అడుగుతున్నాడు చివరి కాలం అంటే ఆయన చెప్పింది కదా అంత్య దినములలో సర్వ శరీర మీద ఆత్మను కుమ్మరిస్తున్నాడు అంటే పర్షుదాత్మ అభిషేకాన్ని సాదేశం కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండడు కడవరి వానాకాలం అంటే ఇప్పుడు వానాకాలం అంటే ఆత్మీయంగా మనం అర్థం చివరి కాలంలో వర్షం దయచేయమని అంటే వానాకాలం అంటే మనం అర్థం చేసుకోవాలా ఇది ఏ ప్రవచనం ఆరంభమైన తర్వాత అపస్తుల కార్యంలోకి వచ్చే వరకు అది అది స్టార్ట్ అయిపోయిందని చెప్తారు అక్కడ అంటే ఆ ప్రవచనం అక్కడ స్టార్ట్ అయిపోయింది కాబట్టి స్టార్ట్ అయిపోయింది కాబట్టి కాబట్టి మనం ఏం చేయాల ఆ వర్షము దయచి మనం పరిశుదాత్మ అభిషేకం కోసం మనం ఏం చేయాలి దేవుని వేడుకోవాలంట అంటే ఎవరైతే పరశుదాత్మ అభిషేకం పొందుకోలేదో వాళ్ళందరూ ఆయన ఆత్మతో నింపబడితే గాని అప్పుడు సత్యము విస్తరించదన్నట్టు కాబట్టి శక్తి కూడా ఉంటది దేవుని ఆత్మ శక్తి లేకపోతే మనం దేవుని సేవ చేయలేం పరుశుదాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందని వాక్యం తర్వాత సర్వసత్యం నడిపిస్తారు తర్వాత బూది గంత వరకు నాకు ఒక ఉంటారు అన్నారు అంటే మూడు లెవెల్స్ అన్నట్టు శక్తి పొందుకోవాలా ఫస్ట్ దేవుని ఆత్మ ఉంటే ఫస్ట్ శక్తి ఉంటది అంటే బలం ఉంటాను దేవుని శక్తి ఉంటుంది అన్నట్టు పవర్ తర్వాత తర్వాత ఏముంది అక్కడ పరశురాత్మ వచ్చినప్పుడు మీరు తర్వాత బూది గంతులకు నాకు వరకు సాక్ష్రయం ఉంది కాబట్టి తర్వాత ఇంకో ఏం చెప్తా అంటే వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తానండి కాబట్టి సర్వసత్యంలో అంటే అప్పటి వరకు సర్వసత్యంలో లేవన్నట్టు మనం అంటే సర్వసత్యము ప్రకటించబడాలా బూది గంతులకంటే మనము దేవునికి ఆత్మ పొందుకోవాలా కాబట్టి సత్యము విస్తరించాలంటే వర్షము విస్తరించాలంటే వంట వర్షం పడితేనే పంటలు పండుతాయి అన్నట్టు లేకుంటే పంటలు పండవు అంటే ఫలించాలంటే ఒక ఒక చేను సదును చేసి దున్ని భూమి విత్తనం వేసి తర్వాత దానికి ఏం చేయాల వర్షం కావాలా కాబట్టి విత్తనం భూమి దున్నుతున్నారు మాములు విత్తనం వేస్తున్నారు కానీ వర్షం లేదన్నట్టు అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్ని తెలుసుకున్నారు కానీ పరిశుధాత్మ గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు సంఘాల్లో కూడా ముఖ్యంగా చూడండి అందుకే అప్పులో కూడా అట్లనే సేవ చేస్తున్నాయి కదా కాబట్టి పౌలు వచ్చి చెప్పిన దాకా నేను తెలియదు పరశుదాత్మ సంగతి కాబట్టి అప్పుడు వాళ్ళ సేవ విస్తరించిందన్నట్టు ఆ రీతిగానే మన సేవలో కూడా ఎందుకు దేవుడి మాట చెప్తుందంటే అభిషేకం గురించి చాలా మంది తెలియదు దేవుని ఆత్మ ఉంటే ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది ఆదరణ ఉంటది బలం ఉంటుంది నువ్వు శ్రమల్లో పోయినా నీకు శ్రమల్లో కష్టాల్లో ఉన్నా కానీ ఎంత టఫ్ టైం ఉన్నా కానీ ధైర్యంగా నువ్వు అన్నట్టు ఎందుకంటే దేవుని యొక్క ఆదరణ ఎందుకంటే ఆయన ఆదరణ కర్త కదా పరిశుధాత్మ అంటే ఆదరణ కర్త ఆదరణ కర్త మన హృదయంలో లేకపోతే మనకు ఆదరణ ఉండదు అందుకు చాలా మంది దుఃఖ సాగరంలో శ్రమలు పోయేటప్పుడు ఆదరణ ఉండదు ఎవరు ఆదరించే ఉండరు మనుషులు ఆదరిస్తే ఆదరణ వస్తుందా లేదా రెండు మాటలు చెప్తారు సరే అని తల వాళ్ళు పోయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ ఎప్పుట్లాగానే అదే బాధ వేదన ఉంటది కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంటే నువ్వు ఎన్ని కష్టాల్లో గుండా పోయినా శ్రమలో ఉండపోయినా కానీ నీకు ఆదరణ ఉంటుంది పౌలు సీలలు కూడా అంతే కదా ఆ పుస్తులందరూ అంతే ఆత్మ వచ్చి వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళ సేవ విశే విశేషంగా ఉంటుండే విస్తారంగా సేవ చేసిండు కాబట్టి ఎందుకో దేవుడు ఈ మాట చెప్తున్నాంటే ఇది ఇది సమయం అన్నట్టు ఈ సమయంలో దేవుడు అంత్య అంటే అది ఎండే టైంకి వచ్చేసినాం మనం కాబట్టి ఇది మనము విస్తరింపజేయాలా మనుషులకి అంటే మనుషుల్లో కన్వింపు కలిగించాలా అంటే ప్రతి ఒక్కరు ప్రకృతి సమ చేసుకోవాలా నువ్వు పొలం వేసినప్పుడు నీకు ఖచ్చితంగా విత్తనాలు కానీ నీరు కావాలా ఎంత పొలం నాటినా ఎంత ఇది చేసినా కానీ ఎంత కష్టపడి చేసినా కానీ దానికి నీరు లేకపోతే వ్యర్థమే కదా కాబట్టి నీరు లేకపోతే పంట ఎట్లా ఈ రోజు క్రైస్తవ జీవితం కూడా సంఘల ఉంది ఎందుకు ఫలపరితం కావట్లేదంటే ఎందుకు ఫలిస్తలేదంటే నీరు లేదు అంటే సత్యం లేదు దేవుని వాక్యం దేవుని యొక్క ఆత్మ లేదన్నట్టు ఎందుకంటే అది ఎట్ట ముందు కొనసాగించుకోవాలనే తెలియదు ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటే రక్షింపబడ్డ పడ్డ వాళ్ళందరూ కూడా రక్షణ పొంది అట్లనే ఉంటారు అన్నట్టు అట్లనే ఉండి ప్రభు నమ్ముకుంటారు బాపిసం పొందుకుంటారు తర్వాత ఆదివారం చర్చిపోతారు ఇవన్నీ మనకు తెలుసు కానీ అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి అనేది పోర్ అన్నట్టు నెక్స్ట్ విధానంలో ఆత్మీయ జీవితంలో ఎట్లా కొనసాగించుకోవాలా నీ యాత్రను ఎట్లా కొనసాగించుకోవాలా నువ్వు ఎవరు అసలు దేవుని ఎందుకు ఏర్పరచుకోండి ఈ లోకంలో అనేది చాలా మంది తెలియదు అన్నట్టు తర్వాత రక్షింపబడ్డ మీరు ఎన్ని సంవత్సరాలు రక్షణ పొందిందంటే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అని చెప్తా ఉంటారు చాలా మంది వయసు దాటిపోతూ ఉంటది సంఘాల ఊర్లలో చూస్తే మనకు అర్థమవుతుంది అయితే ఆ రీతిగా మనం చెప్తా ఉంటే వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు ఏ రీతిగా సంఘము వాళ్ళు ఎట్లా అభివృద్ధి పొందుతుంది కాబట్టి పాస్టర్లకే తెలియదు పర్షురాత్మ గురించి తెలుసున్నా కానీ వాళ్ళు బోధించరు అది పొందాలని ప్రవేశపడరు సంఘానికి అది ఆ విధానం చూపించరు ఎందుకంటే అది చూపించకపోవటం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కడ ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతారు దేవుని విదానాలు విధానాలు తెలియవు అప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనుషులు కష్టాలు పాలై చేస్తూ ఉంటారు ఆ రీతిగా విశ్వాసం ఉంటారు అనుమానాలు వస్తూ ఏ రీతిగా భయపడతా ఉంటారు అవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ ఏది ఏది ఇచ్చినా కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది వర్షం దయచేమని యుహో అని వేడుకంటే ఆయన వేడుకుంటే ఆయన ఇస్తాడు వర్షం ఆ అపో పాత నిబంధన కాలంలో ద్వితీయపదేశ కాలంలో కూడా మనం చూస్తాం వాళ్ళు వర్షం కావంటే దేవుడు వర్షం ఇచ్చిండు ఏం అది ఇచ్చిండు సమస్తం ఇచ్చిండు ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే నువ్వు నీ నువ్వు ఫలించాలని నీ పంట నువ్వు ఏ చిత్తనం లేసినా అది ఫలించాలంటే దేవుణ్ణి నడిపింపు ఆయన ఆత్మ సాయం మనకు అవసరం కాబట్టి ఆత్మ మీద కడ్డంకం పరిశుధాత్మ అభిషేకం మనకు అవసరం అనంట కాబట్టి వేడుకమని చెప్తున్నా అక్కడ తర్వాత ఆ పతి వాని పైరు మొల్చినట్లు యహోవా మెరుపులను పుట్టించును అంటే పతి వాని అంటే ఆ చేను అంటే పొలం పతి వాని పొలము పైరు మొల్చినట్లు పైరు మొలవాలంట పైరు మొలిచినట్లు యహోవా మెరుపులను పుట్టించను చూడండి ఆయన మెరుపులు పుట్టిస్తారంట పతివాంచంటే ఎవరి నాగలి వాళ్ళదే కదా ఎవరి సేవాఫలం వాళ్ళదే ఎవరి పరిచర్య వాళ్ళదే కాబట్టి మన పరిచర్యలో మన పరిచయలు ఉన్నప్పుడు మనం వేడుకోవాలా చూడండి ఆయన మెరు విస్తారంగా వర్షాలు ఇస్తారంట ఎందుకంటే వర్షాలు వంట పంటలు వంటతాయి లేకుంటే మొత్తం భూమిలో నీరు ఉండదు నీళ్లు ఉండే కూడా మొత్తం ఏం కనిపించదు మొత్తం శూన్యం నేల కూడా పగిలిపోతుంది బద్దలుగా పగిలిపోతుంది నేల అంత భయంకరంగా ఉంటుంది అన్నట్టు వన్ ఎండ దెబ్బ పడితే ఎండ పడితే ఎండలో ఎక్కువ వాన లేకపోతే బాగా చూడండి ఎండల కాలంలో మొత్తం భూమి ఎండిపోతూ ఉంటుంది అప్పుడు భూమి కూడా నెరలు విడిస్తూ ఉంటుంది ఎందుకంటే నీటి కోసం అన్నట్టు ఎందుకంటే అంతగా నెలలు విడిచిందంటే దానికి ఎంతగా దాహం ఉన్నట్టు చూడండి అట్లా మనం అర్థం చేసుకోవాలి మనుషుల జీవితాలు కూడా అట్లా ఉన్నాయి ఈరోజు వాళ్ళ హృదయాలు వాళ్ళ ఆత్మలు దాహంతో ఉన్నాయి ఎందుకంటే లేదు విస్తారమైన జీవజలం లేదు జీవజలం కొదువు లేదు అంటే సత్యాన్ని కురిపించే వాళ్ళు లేరన్నట్టు ఏలే ప్రార్థన చేస్తే మూడున్నర సంవత్సరం వర్షం పడింది ఆత్మీకి అర్థం చేసుకోవాలా ఆయన తలుసుకుంటే వర్షం కురిపించగలడు ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది అంటే ఆత్మీకి అర్థం చేసుకోవాలా దేవుడు మనకి ఆ విధానాలు చూపించింది కాబట్టి మన పైల మనం ప్రార్థిస్తే దేవుడు వర్షాన్ని కొమ్మరిస్తాడంట అందరిపైన తన ఆత్మ వర్షాన్ని కొమ్మరిస్తంటే మనం అట్లా కురిపించాలని మన సేవలు అట్లా ఎందుకంటే ప్రతి ఒక్కరు దేవుని ఆత్మ పొందక అభిషేకం లేకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా పాపంలో పడిపోతారు ఖచ్చితంగా శ్రమలు జయించలేరు ఖచ్చితంగా ఈ లోకస్తులాగా జీవిస్తూ ఉంటారు ప్రభు నమ్ముకునే కానీ ఈ లోకస్తులాగా జీవిస్తూ అంటే సగం సత్యం సగం అబద్ధం అన్నట్టు అందుకు ఆయన ఆత్మ మనకు ఉండాలి అప్పుడు ఏమవుతుందంటే మన శరీరము మన ఆత్మ ప్రాణము ఇవన్నీ మూడు కంట్రోల్లో ఉంటాయి దేవుని ఆత్మ నడిపిస్తూ ఉంటాడనట్టు అందుకే పరశురాత్మ చేత నడిపింపబడవాలంతా దేవుని కుమారులు అంటాడు మనం ఆయన కుమారులుగా ఉండాలంటే ఆయన ఆత్మ నడిపింపు ఉండాలా నీ ప్రాణము నీ ఆత్మ శరీరాన్ని ఆయన సమర్పించుకోవాలని మనం మనకు దేవుడు హెచ్చరించిన ఆ విషయం బయలుపరచబడి కాబట్టి ఎందుకంటే మన మన బాడీ మన మన సమస్తం మనం ప్రభులాగా జీవించాలా అంటే ఆయన ఆత్మానికి అవసరం ఎందుకంటే ఆయన ఆత్మ లేకుంటే మనం నడవలేమన్నట్టు చూడండి ఎందుకంటే ఆత్మ లేకుంటే మనం జీవించగలవా జీవించలేము కాబట్టి ఈ లోకంలో ఆయన ఆత్మ లేకుండా మనుషులు జీవిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ లోకపరమైన అది అది లౌకికమైన ఆత్మ మీరు లౌకికమైన ఆత్మ పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందిన్నారు ఆత్మ కలిగిన వారమై తండ్రి అవ్వ అని తన కుమారుని ఆత్మ మనకు అనుగ్రహించిన వాక్యం దళితులు వచ్చిన పత్రికలో కాబట్టి ఆయన ఆత్మలో మనలో ఉన్నప్పుడు మన ప్రార్థనలు వేరేలాగా ఉంటాయి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆ ఆత్మ మూలుగుతో ప్రార్థిస్తూ ఉంటుంది ఎందుకంటే ఏదో విధానాలు పర్లకు సంబంధించినవన్నీ మన నుంచి వస్తూ ఉంటాయి దేవుని ఆత్మ మన హృదయంని ప్రార్థిస్తుంటే దేవుని ప్రభు మనకు ఆ రీతి సాయం చేస్తారు అన్నట్టు మనం ఎట్లా ప్రార్థించాలో కూడా మనకు తెలియదు యుక్తిగా ఎట్లా ప్రార్థించాలో మనకు తెలియదు కాబట్టి చూడండి దేవుని ఆత్మ అభిషేకం లేకపోతే ఎంత భయంకరమైన ఎందుకంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు నీ కను దృష్టి నీ మనసు ఎక్కడెక్కడ పోతూ ఉంటుంది పాపం వైపు పోతూ ఉంటుంది ఎందుకంటే ఇది పాపపూరితమైన లోకం కదా ఎంత భయంకరమైన పాపం ఉంది లోకంలో కానీ అన్నిటిని తప్పించుకోవాలా యాకోబంటాడు విర్ర విగుచిన సమస్య దృష్టోత్తమును మా మాని లోపల నాటబడిన మీ ఆత్మలను కాపాడుకున్నకై సాత్వికం పైన దేవుని వాక్యాన్ని స్వీకరించమన్నాడు చూడండి కాబట్టి స్వీకరించమన్నాడు అంటే దేవుని వాక్యము ఆయన లేకపోతే ఎట్టి పరిస్థితులు అవన్నీ మనం తప్పించుకోలేం పాపాన్ని తప్పించుకోవాలి అసహించుకోవాలంటే ఖచ్చితంగా ఆయన వాక్యం అవసరం ఎందుకంటే వాక్యము ప్రతి దేవుని అది జ్ఞాపకం చేయబడతా ఎందుకంటే ఏసు ప్రభు వాక్యం కాబట్టి ఆయనే ఆత్మ ఆయనే ఆత్మ ఆయననే వాక్యం అంటే ఆత్మ మీద ఖడ్గం అంటే నువ్వు చదువుతున్న వాక్యము చూడండి నీలో ఉన్న ఆత్మ దీపం వెలగాలంటే నీకు నూనె అవసరం కావద్ కాబట్టి వెలుగు ఏ వెలుగు కాబట్టి సమస్తం కాబట్టి ఖడ్గం అంటే వాక్యంతోనే సైతం జయించాల చూడండి ఎందుకంటే సత్యంలో ఉన్నప్పుడే సై మీద విజయం పొందగలం లేకుంటే వాడు మన మీద మన భయంకరంగా వాడు చిత్రహింసలు పెడతాడు మోసగిస్తానికి ప్రయత్నిస్తాడు అనట్టు మనం ఖచ్చితంగా మోసపోతాం కాబట్టి అందుకు మనం మోసపోవటానికి వీలేదు ఎందుకంటే ఈ లోకం అంతా ఎండిపోయిన జీవితం ఎండిపోయిన లోకం అంటే ఈ లోకంలో జీవం లేదు దేవుని యొక్క అభిషేకం లేదు దేవుని ఆ దాహము మనుషులు తీర్చలేకపోతుంది ఎందుకంటే మనుషులంతా దాహంతోన్నారు దప్పి గొనుల వల్లారా నీళ్ళెద్దకు రమ్మన్నారు కాబట్టి ఈ లోకం కలిగి ఉంది కాబట్టి ఆ దప్పికని మనం తీర్చాలంటే నువ్వు వర్షానికి కురిపించాలా ఏలేలాగా ఏలా కురిపించి ఉండాలి ప్రకృతి సంబంధం మనం అర్థం ఆత్మీయ దశ నువ్వు ప్రార్థన చేస్తే దేవుని అభిషేకం ప్రతి ఒక్కరి ఆత్మతో నింపబడుతుంది ఎందుకంటే నీళ్ళు ఉన్న స్పిరిట్ ఎందుకంటే దేవుని ఆత్మ అట్లా ఆ అవుతూ ఉంటుంది ఒకరి నుంచి ఒకరికి ఎలీషాని ఏలియా నుంచి వచ్చింది తర్వాత ఒకరి నుంచి ఒకరికి వస్తేనే ఉంటుంది అది కాబట్టి ఆ విధానం అన్నట్టు కాబట్టి ఎవరైనా ఒకరు గురువు కావాలి మనకి ఖచ్చితంగా కాబట్టి ఏలియా గురువులాగా ఎలీషాకి కాబట్టి మనకు కూడా గురువు ఉన్నారు చూడండి కాబట్టి మన మన జీవితంలో కూడా మనం కూడా అట్లా అట్లా ఒక ఒక ఒక లీడర్ లాగా మోసే ఈ స్థాయి ప్రజలు నడిపించినట్టు మనకు కూడా దేవుడు భారం ఇచ్చిండు ఒక సేవలో మనం తరబి పొందినం ఇప్పుడు కేబీపీఎం గ్రూప్ చంద్రశేఖర్ అన్న సేవలో మనకు తరబి పొందినం మనమంతా కాబట్టి అన్నదాన ఇవన్నీ బయలుపరచబడ్డాయి మనకి అంటే దేవుని విధానం అట్టుండదు అన్నట్టు తర్వాత ఏ లేని చైలీషాకు వచ్చింది ఇప్పుడు అన్న నుంచి మనకు వచ్చింది మన నుంచి ఏ రోజు పోవాలా అది విధానం అన్నట్టు కాబట్టి అది ఏ ప్రభు వచ్చేంత కాలం అది పోతనే ఉంటుంది ఎందుకంటే వినిటోళ్ళు విటి వాళ్ళు ఉంటారు ఆయన కూడా ఉంటారు అప్పుడు చివరికి వచ్చే అది సంపూర్ణంగా అది కంప్లీట్ అయిపోయింది సైకిల్ అప్పుడు ఆయన తిరిగి వస్తాడు అంతా అయిపోయి లోకమంతా సువార్త ప్రకటించబడిన తర్వాత కాబట్టి మన సేవలో కూడా అట్లా ఆత్మ వర్షాన్ని అంటే పరిశుధాత్మ అభిషేకం గురించి మనుషులకు ధైర్యంగా చెప్పాల ఎందుకంటే ప్రభు మనకు జ్ఞాపకం చేసే లాక్డౌన్ లో ఎందుకంటే ఒక్కొక్కరు కొన్ని కొన్ని విషయాలు బయలుపరచుకుంటూ పోతూ ఉన్నది వెనక నుంచి మనకి ఏం చెప్పబడినా అవన్నీ మనకు మరోసారి మన జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడు ఎందుకంటే అవి జ్ఞాపకం చేయబడకపోతే అట్లనే కనుమరుగైపోతాయి కాబట్టి అట్లా మనం ఆ రీతిగానే నీ చేయిన్లో నీ సేవా ఫలంలో వర్షం రావాలంటే నువ్వు వేడుకోవాలా అది నీ బాధ్యత ఎందుకంటే అవన్నిటికి వర్షం అవసరం కదా నువ్వు విత్తనాలు పోతే దానికి వర్షం నీది కూడా అవసరం అన్నట్టు నువ్వు కురిపించాలా అనే విషయం అక్కడ చెప్తున్నక్కడ ఏముంది అక్కడ ప్రతి వాని చేనులు అని అంటే ప్రతి వాని చేను అంటే అందరం ఒకరిని చెప్తలేదు ప్రతి ఒక్కరి చేనులు అంటే ఎవరి సేవా ఫలములు వాళ్ళు ప్రతి ఒక్కరి చేను పైరు మొల్చినట్లు మెరుపులు మెండుగా పైరు మె మొల్చినట్లు ఎహోవా మెరుపులు పుట్టించను మెరుపులు అంటే ఆ కదా ఉరుములు మెరుపులు అంటే బాగా వర్షం పడ్డప్పుడు ఉరుములతో కూడిన మనం చెప్తూ ఉంటుంది వాతావరణ శాఖ చెప్తూ ఉంటుంది కాబట్టి అది ఎంతవరకు వస్తుందో మనకు తెలియదు కానీ కానీ ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా ఉరుములు ఉరుము అంటే ఏ ఆయన స్వరం సాధించం కదా ఉరుములు లాంటి స్వరం మనం చూస్తాం ప్రాగణ కాబట్టి ఆయన అది అప్పుడు అలాంటి స్పిట్ నీళ్ళకి వచ్చినప్పుడు నీ స్వరం కూడా ఉరుములా కనిపిస్తూ ఉంటుంది కదా ఉరుము ఉరు ఉరుమినప్పుడు ఏమైతే మనుషులు భయపడతారో లేదా కూడా లేస్తారు పైకి ఉరుము ఉరిమితే పనుకున్నవాడు కూడా ఉలిక్కి పడి అంత పవర్ఫుల్ అన్నట్టు ఉరుము కాబట్టి మన ప్రభు ఉరుము ఉరుము స్వరం అయింది ఉరుము లాంటి స్వరం అంటే ఆయన మాట్లాడితే ఉరుములాగా ఉంటుంది అన్నట్టు అప్పుడు నిద్రించిన వాడు కూడా మేల్కుంటాడు ఏంటి పెళ్ళ పెళ్ళ సౌండ్ వస్తూ ఉంటుంది మనం చూస్తే వర్షాకాలంలో అది వచ్చినప్పుడు నిద్రపడి ఉలిక్కి పడతాడు మేల్కున్నవాడు కూడా ఉలిక్కి పడతాడు భయపడతాడు అంటే పెద్ద ఒక్కసారి అమౌంతంగా సౌండ్ వచ్చింది అనుకో అందరూ భయపడతారు కదా నిద్రపోయేవాడు కూడా ఖచ్చితంగా లేచి కూర్చుంటారు ఖచ్చితంగా కూడా ఎంత గాఢ నిద్రలు ఉన్నా కానీ అది ప్రకృతి సమగా అదొక విధానం దేవుడు చూపిస్తుంది నీవు నువ్వు ఆ రీతిగా నువ్వు ఉరుములాగా ను ఉరుమాల అనేక జీవితాలలో ఆయన వాక్యాన్ని ఉరుమితే నిద్రించిన వాడు కూడా మేల్కుంటాడు ఆ ఉరుము స్వరానికి ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట దేవుని అభిషేకం దేవుని అంత పవర్ఫుల్ ఆత్మను మనకు దేవుడు ఇచ్చిండు ఆయన ఆత్మ కదా మనకి ఇచ్చింది కాబట్టి మన కూడా ఉరుములాగానే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అందుకు మనుషులు మేల్కుంటూ ఉంటారు అబద్ధం నుంచి నిద్రించే కూడా మేలుకుంటూ ఉంటాడు దేవుని వాక్యం బయలుపరచబడుతున్నప్పుడు ఏమవుతుందంటే అందరూ తెలుసుకుంటారు సత్యం తెలుసుకొని వాళ్ళ కనులు విప్పబడతా ఉంటాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు తెలుసుకోగలుగుతారు అప్పుడు దాని నుంచి బయటకు వస్తున్నారంట కాబట్టి ఆయన మెరుపులు పుట్టిస్తారంట అది నీ ద్వారా చూడండి ఆ మెరుపులాగా ఆ భూములాగా మనం తయారు కావాలా మన సేవా ఫలంలో ఉన్న వాళ్ళు అని వాక్యం చెప్తుంది ఆ రీతిగా చూడండి ప్రతి వానిచేలో యహోవ మెరుపులు పుట్టించును తర్వాత ఆయన వానలు మెండుగా కురిపించును అంటే మెండుగా కురిపిస్తారంట ఫుల్గా అంటే ఏ కొరువు ఉండదనంట ఇప్పుడు చాలా మంది చూస్తే కొన్ని సంవత్సరాల జీతం వర్షాలే పండవు పడ కొన్ని స్థలాలు వర్షాలు పండకపోతే పంటలు పండుతాయా కరువు వస్తూ ఉంటది భయంకరంగా కాబట్టి వర్షాలు పడతా ఉంటే భూమిని దున్నుతారు పిచ్చి మొక్కలు తీసేసి మంచిగా స్నాన మంచిగా దున్ని మంచిగా దాంట్లో రాళ్ళు రప్పలు అన్ని వేసి తీసి అన్ని చేసేసి మంచిగా విత్తనాలు చెల్లేస్తే పచ్చకు లాగా ఎందుకంటే భూమి పొదునిక్కుతుంది కదా అప్పుడు ఒక్కసారి ఎండిపోయిన భూమి మనం బాగా గమనిస్తే బాగా ఎండిపోయిన భూమి మీద నీళ్ళుకి వచ్చి ఒకసారి అది సొరు సొరు సొరు సొరు సొరు సౌండ్ వచ్చేసి మొత్తం గుంజుకొని ఒక ఆవిరి పైకి వస్తూ ఉంటుంది వర్షం పడ్డప్పుడు చూడు బాగా ఎండగాల్సినప్పుడు వర్షం పడితే ఆవిరు మనం భరించలేమన్నట్టు ఎందుకంటే నీళ్లు ఒకసారి పడితే ఏమైందంటే అది మొత్తం ఆవిరిలాగా భరించలేదన్నట్టు తర్వాత ఆ నీళ్ళు ఇంకా మెండుగబాయి అనుకో అప్పుడు ఏమవుతుంది మొత్తం సల్లబడిపోద్ది అంటే దేవుని వాక్యం కూడా అంతే కదా ఆయన వాక్యము బయలుపరచబడ్డప్పుడు మనకు కొద్ది కష్టంగానే ఉంటుంది కదా కొద్దిగా మనం నొచ్చుకున్నట్టుగానే ఉంటుంది మనకి తర్వాత అది ఏమైందంటే దాన్ని నువ్వు స్వీకరించినప్పుడు అది నువ్వు ఇంకా దాన్ని తీసుకుంటే ఎప్పుడేమిటంటే అప్పుడు నీ ఉదయం అంతా వేదనంతా పోయి అప్పుడు ఆయన వాక్యము లోబడినప్పుడు నువ్వు సంపూర్ణంగా మనం మారతాం అప్పుడు మనం మంచిగా ఆ నీరు పీల్చుకుంటాం కదా ఆవిరి అనేది మళ్ళీ రాదు ఇంకా బాగా వర్షం పడితే మళ్ళీ ఆ ఆవిరి వస్తుందా ఎక్కువ వర్షం పడితే రాదు కొంచెం పడింది అనుకో అట్ట ఆ ఆవిరు తట్టుకోలేమన్నట్టు ఎవరు తట్టుకోలేదు అంత అటు ఉండదు కాబట్టి వర్షం మెండుగా కొమ్మరించబడితే ఇప్పుడు ఏమవుతుంది అది మొత్తం నానిపోయిన తర్వాత అప్పుడు మంచిగా తయారైద్ది అన్నట్టు మంచిగా మెత్తగా తయారైతే అప్పుడు విత్తనం వేస్తే నాటుకుంటుంది కాబట్టి ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే చూడండి వర్షము పడుతుంది కానీ అది మెండుగా పడతలేదు ఏదో అక్కడక్కడక్కడ పడుతుంది అన్నట్టు చూడండి అట్లనే చూడండి అట్లా పడి వెళ్ళిపోతుంది కానీ నువ్వు శాశ్వతంగా నీ పొలానికి నీళ్లు కావాలంటే నీ నీ నీలో ఉందన్నట్టు మనలో ఉందా ఆ బాధ్యత ఆయన ఎప్పుడు కాంటే అక్కడ వర్షం గుర్తించచ్చు ఆత్మీయంగా అర్థం చేసుకోవచ్చు మన ప్రకృతి సంబంధం కూడా మనం అర్థం చేసుకోవచ్చు చూడండి ఆ రీతిగా మనము ఆత్మీయ వర్షం అంటే పరిశుధాత్మ అభిషేకం ఎందుకంటే ఈ లోకము అబద్ధమే అంత భయంకరంగా విస్తరిస్తే సత్యం ఇంకెట్లా విస్తరించాలా చూడండి అందుకే ప్రభు పోత ఎంతో విస్తారంగా ఉంది పనివారు పొదుగున అని వాడేమో గర్జించి సింహం వల్లే అయ్యోండి ఎవరిని మింగుదా అనేవాడు ఇవాడు తిరుగుతున్నాడు వాడికి సమయం కొద్దిగా అని సైతానికి సమయం కొంచెమని తెలుసుకుని వాడు విజృంభించి పనిచేసుకుంటా ఉన్నాడు పంటల మీద కంచెల్లో వాడు కంచె లేని చేనులో వాడు భయంకరంగా చిత్రవర్తి చేస్తున్నాడు చేనుకు కంచె లేకపోతే ఏమవుతుంది నీ పొలానికి కంచె లేకపోతే ఏమవుతుంది పశువులు వచ్చి తర్వాత రకరకాలమైన క్రోరముగాలు వచ్చి ఆ పంట మొత్తము నాశనం చేస్తాం ఊర్లో మనం చూస్తాం అడిపందులు వచ్చి పంట మీద పడితే మొత్తం వరి అన్ని పోతాయి అన్ని తినేస్తే అదే కంచి ఉందనుకో అందుకే కరెంట్ పెడతా ఉంది కరెంట్ షాక్ వైర్లు పెట్టేస్తే అది తగితే చచ్చిపోతుంది కరెంట్ షాక్ పడితే అంటే కరెంట్ షాక్ కొడితే ఇక్కడ పంది పంది ఏమన్నా కానీ పకృతమైన జంతువులు కాబట్టి దేవునికి అట్లనే ఆ చేకి కంచె ఉంటే ఏ సైతానికి కూడా రాదన్నట్టు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా నీ పొలానికి నువ్వే కంచెలాగా ఉండాలా ఎందుకంటే నువ్వు ప్రొటెక్షన్ లాగా ఉండాలా ఎందుకంటే మనం చూస్తాం మీకు జ్ఞాపకం ఉందో లేదో ఒకసారి అన్న చెప్పిండు మూడు అనానియల గురించి చెప్పిండు త్రీ అనానియస్ బైబుల్లో ఒక అనానియమం ఫెయిల్ అయిపోయిండు ఒక అనానియము అబద్ధ ప్రవక్తలు ఉన్నాడు కానీ ఇంకొక అనాయడు మధ్యలో ఒక ఆయన దమస్కు పట్టణాన్ని ఆయన ప్రార్థన ద్వారా ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు ఆయన ప్రార్థన వల్ల అంటే అక్కడ ఉన్నారు లాస్ట్ శేషం అన్నట్టు వాళ్ళు కానీ చనిపోయింది అనుకో ఇంక ఎవరు శిష్యులు కూడా ఉండరు ఇంకా అందరు అక్కడ దాచుకున్నారు అంత క్రైస్తువులు చాలా మంది ఆ ఊర్లో దాసుకున్నారు కానీ ఆ ఊర్లో ఒక ప్రవక్తను దేవుడు ముందే పెట్టిండు అక్కడ ఆయన శిష్యుడు కూడా కాదు ఆయన అంటే దేవుడు ఆయన బిడ్డల కాపాడటానికి కొంతమందిని దేవుడు పెడతా ఉంటాడు ఎక్కడెక్కడ కడితే వాళ్ళు ఎవరు వాళ్ళకి పేర్లు దిగి వాళ్ళ ఊర్లో అసలు దిగి ఆ యాక్షన్లకు వచ్చేదాన్ని మనకు తెలియదు అన్నట్టు ఈయన ఎవరైనా తెలియదు ఆ టైంకి దేవుడు పెట్టిన అక్కడ అనే ప్రవక్తని ఆయన ప్రార్థన చేసిండు తర్వాత ఆ పటంలోకి ఆయన రాలేకపోయిండు సరే సై సౌల్లో అప్పుడు సైతన్ ఆధీనంలో ఉండే సౌలు సవులుగా ఉన్నప్పుడు కానీ దుష్టత్వంలో ఉండే దేవుని బిడ్డలు చంపాలని పూరత్వంలో కానీ ఆయన రాలేకపోయిండు ఎందుకంటే దేవుని కంచె ఉందన్నట్టు చుట్టూ అంటే ఆయన ప్రొటెక్షన్ తెచ్చుకున్నాడు అట్లనే మనం కూడా మన ప్రార్థన మన సేవలో ఉన్న వాళ్ళందరినీ గురించి కూడా మనం అట్లా ప్రొటెక్షన్ తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ రీతిగా ఆయన ప్రార్థన కంచి ఉంది చుట్టూరు కాబట్టి ఎవరు దృష్టిలో రాలేకపోయినాడు అట్లనే సైతాన్ని విజృంభించి పనిచేస్తున్నాడు అబద్ధాన్ని విస్తృం చేస్తాడు ప్రతి సంఘాల్లో ప్రతి ఒక్కరూ అట్లా ఉంటే సైతం అవకాశమే లేదన్నట్టు చూడండి కాబట్టి వాడు అందుకే వాడు విజృంభించి పనిచేసుకుంటు కాబట్టి ఈ చివరి కాలు ఉంటున్న మనము ఆ ఆ పంటను మనం కాపాడాల ఎంత భయంకరంగా వాళ్ళంతా నరకనే పోతున్నారు ఎంత భయంకరంగా వీళ్ళంతా ఆయన బిడలే క్రైస్తవులు కానీ నాన్న జ్యూస్ కానీ ఎవరన్నా కానీ కాబట్టి వాళ్ళందరినీ ప్రభుత్వం అంతా నడిపించాలా అది మనకు భారం ఈ వర్షాన్ని అందరిపైన కొమ్మరించాలా ఇప్పుడు పడుతుంది గచ్చ పొదల మీద పడుతుంది మంచి నేల మీద మంచి మొక్కల మీద వర్షం పడుతుంది అది ప్రకృతి సంబంధంగా అదొక విధానం చూపిస్తుంది కానీ అస్సలైన ఆ మంచిలాగా గచ్చపదమే పడుతుంది అంటే అందరి మీద వర్షం ఇస్తుంది దీవుడు పక్వితం కానీ ఆత్మీయమైన వర్షం ఎక్కడుంది ఆత్మీయంగా అంటే అందరి అందరూ ఆయన రసాన్ని పీల్చుకుంటున్నారు కానీ మంచిది మంచిగానే ఫలిస్తుంది చెడుది చెడుగానే ఫలిస్తుంది కాబట్టి ఆ చెడుదాన్ని మంచిదాన్నిగా మార్చాలంటే చాలా కష్టం చాలా కష్టం కాబట్టి అది సాధ్యం ప్రభుకి సాధ్యం ఎందుకంటే ఆ ఆత్మ మనం దానికి కారుకులుగా ఉండాల కాబట్టి ఆత్మీయ వర్షం మనకు కొమరిచి అంటే దేవుని సత్యం అట్ట ప్రబలించినప్పుడు అనేకులు ప్రభుత్వంతకు వస్తారు వాళ్ళు తిరిగి వస్తారు మార్పు చెంది వాళ్ళు తిరిగి ఖచ్చితంగా వస్తారు ప్రభు చెంతకు అన్నట్టు కాబట్టి ఆయన వర్షాలు అంత మెండుగా దయచేసేవాడు చూడండి ఎందుకంటే ఆత్మీయ వర్షం ఆత్మీయ కరువు భయంకరంగా ఉంది చివరి కాలంలో అందుకే మనం చూస్తాం ఎక్కడ ఇప్పుడు మనం ఏం చేయాల ఆ వర్షం దయచ్యమైనప్పుడు విత్తనం మనం విత్తనం కోసం మనం ప్రయాసపడాలన్నట్టు చూడండి విత్తనం వేయాలా మనం విత్తనాలు వేస్తే కానీ పంట రాదు చూడండి అయితే ఇర్మియా గ్రంథము యశో గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై మూడు వచ్చిన నీవు నీ భూమిలో విత్తుటకు నీకు కావలసిన నీ నీ గింజలకు కావలసిన వాన ఆయన కురిపించను భూమి రాబడి అయిన ఆహార ద్రవ్యమిచ్చను అది విస్తార విస్తార సారములను గలధేయులను ఆ దినమున నీ పశువుల నుండి విశాలమైన గడ్డి బిళ్ళలు మేలు అంటే చూడండి నీవు నీ భూమిల విత్తకు నీకు నీ గింజలు కావాల్సిన ఆహారం వర్షం అంతా బహు విస్తారమైన సారం దేవుడు పండిస్తారంట దేవుడు ఇస్తారంట అందుకే అందుకే మనం మనం చెప్పబడిన ప్రతి వాక్యంలో ఎంతో స్వీకరిస్తారు కానీ దానికి నీరు అవసరం కదా కాబట్టి నీరు కూడా మనకి ఇవ్వాలన్నట్టు అందుకే పౌలు కూడా ఆయన సేవలో ఎన్నో సంఘాలు స్థాపించుకుంటా పోయిన తర్వాత చివరికి వచ్చే ఆయన ఏం చేస్తారంటే మళ్ళా ఆ సంఘాలను తిరిగి మళ్ళీ వాపసు అన్ని చూసుకుంటూ వస్తారు ఒక సైకిల్ అట్లా ఒక సైకిల్ ముందు పోతే సెకండ్ రౌండ్ లో అన్ని చూసుకుంటూ వస్తూ వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఎట్లా ఉన్నారో వాళ్ళు బాగోగులింది వాళ్ళు అందుకే అన్ని పత్రికలు రాస్తూ ఉంటారు కదా ఏడు పత్రికలు ఏడు సంఘాలకి అవన్నీ రాస్తూ ఉంటారు అన్నట్టు జ్ఞాపకం చేసుకుంటూ అయితే ఒక దగ్గరకు వచ్చేవారికి ఒక మాట అంటాడు ఆ రాసిన పత్రికల్లో ఏమంటాడంటే మీరు స్థిరంగా నిలిచి తరా మేము అది చాలా డిస్టర్బింగ్ గా ఉండే వాక్యం అంటే అంటే చూడండి మన సేవలో ఉన్న వాళ్ళ ఎంతోమంది శ్రమలు పాలైపోతుంటే నిన్న విషయాన్ని మాట్లాడుకుంటా ఉన్నా సార్ నేను ఇద్దాను చూడండి వాళ్ళకు ఏదైనా శ్రమం వస్తే ఎవరికైనా మన సేవలో మన మనలో ఉన్న వాళ్ళు మన పరిచర్లో ఉన్న వాళ్ళు మనతో పాటు ఉన్న వాళ్ళకి అది మనకు వచ్చినట్టే ఫీల్ అవ్వాలి అంటే నాకు ఆ వాక్యం గ్యాప్ కనుకొచ్చింది అది కరెక్టే కదా అని చూడండి ఎందుకంటే ఆ చెప్తున్నాడు ఆయన పౌలు మీరు స్థిరంగా నిలిస్తే మేము బ్రతికినట్టే అంటే మీరు స్థిరంగా ఉంటే మేము మంచిగా ఉన్నట్టే అంటున్నాడు కదా అంటే అది ఎట్లా అంటే వాళ్ళకి మనకి కనెక్షన్ ఉంది అంటే ఒకటే శరీరంలో ఒక అవయవం అయినా బాధపడితే శరీరం మొత్తం బాధపడుతుందా ఈ అవయవాల్లో ఒక్కడి కానీ గుండి సరిగ్గా పనిచేయలేదు అనుకో అన్ని అవాళ్ళ మంచి గుండి కూడా ఆ గుండె సరిగ్గా లేకపోతే ఉన్నాయి కూడా మొత్తం చచ్చిపోతాయి కదా ఉన్నాయి కూడా మొత్తం అయిపోతాయి అవి మంచి గుండి కూడా గుండె సరిగ్గా లేకపోయి అన్ని బాగుంటే ఆ గుండి వల్ల ఆ ప్రాణమే పోతుంది కదా అది చెప్తున్నమాట ఆయన అక్కడ చూడండి అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది చూడండి అంటే ఆయన ప్రేమ కలిగిన వాళ్ళు అట్లా మాట్లాడతారు అన్నట్టు అంత ప్రేమగా మాట్లాడతారు అన్నట్టు ఎవరైపోయి ఏమైపోతే నాకెందుకు ఏదో మొత్తం అట్లా చల్లి చెల్లిపోయి గమ్ములు టైప్ కాదన్నట్టు మన సేవ అట్లా కానే కదండి కేబీపీఎం ఎంతవరకు శక్తి ఉన్న కాళ్ళకి ప్రాయస ఏదో ఒక రూపంగా నేర్చుకొని అది చేయాలని ప్రయ స్థాపన పడతా ప్రభు సహాయపడతారు ఒక దశలో చేయలేకపోయినా ఇంకో దశలో దేవుడు అవకాశం ఇస్తారు కాబట్టి ఆ వర్షాన్ని దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి మను ఎందుకంటే ఈ లోకం అంతా వాళ్ళ వాళ్ళ హృదయం ఎట్లా ఉందో చూడండి ఎందుకంటే ఎంత భయంకరమైన కాలం కదా కాబట్టి అలాంటి కాలంలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మన వర్షమును మనం ఇవ్వాల అంటే దేవుని సత్యాన్ని మనం విస్తరింపజేయాలి అందుకే ఏబు గ్రంథంలో మనం చూస్తే ఏబు గ్రంథము చూడండి దానికి ముందు ద్వితీయోపదేశ కాండం పదకొండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన మనం చూస్తే ద్వితీయోపదేశ ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయం వాక్యాన్ని ముగిస్తాను ఇంకా ద్వితీయోపదేశ కాండము పదకొండవ అధ్యాయము పద్నాలుగో వచనంలో చూడండి ఇక్కడ ఒక కండిషన్ దేవుడు పెడుతున్నాడు చూడండి పదమూడవ వచనంలో కాబట్టి మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ మీ దేవుడిని యూహోను ప్రేమించి ఆయనను సేవింపవల్లని అంటే ఆయన సేవ చేయాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మీ దేవుడి నేహోను ప్రేమించాలా ఫస్ట్ తర్వాత ఆయనను సేవింప వల్లని నేను మీకిచ్చు ఆక మీరు జాగ్రత్తగా విని అడల అంటే ఆజ్ఞలు ఇస్తున్నక్కడ మోసే ధర్మశాస్త్రం గురించి చెప్తున్నక్కడ తర్వాత మీ దేశమునకు వర్షమును అనగా తొలకరి వానను కడవరి వాన దాని దాని కాలమున కురిపించదను అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షరసమును నూ నీ నూనె కూర్చుకుందువు కాబట్టి కూర్చుకోవటం కాబట్టి దేని ఏ కాలంలో ఏం కావాలో అన్ని సమస్తం ప్రభు మనకి ఇస్తున్నట్టు చూడండి అందుకే మన ఎలాంటి డౌట్స్ మనకు అవసరం లేదన్నట్టు ఇంకా సంపూర్ణంగా విశ్వాసంలో విత్తనాలు తీసుకుంటూ భూమి దున్నుతుపోవాలా విత్తనాలు తీసుకుంటూ పోవాలా తగిన సమయంలో దేవుడు ఇస్తూనే ఉంటాడు ఆయా కాలంలో అలా సమయంలో ఇస్తాడు ఏలా చేసినా ఒక టైంలో మూడు సంవత్సరాల ముందు ఆయన వర్షాన్ని గురిపించారు మూడున్నర సంవత్సరం తర్వాత మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళా వర్షం ఇచ్చింది అన్నట్టు అంటే మన గొప్పమైన రీతిగా అర్థం చేసుకోవాలి ఆ కాలంలో జరిగిందది కాబట్టి అది ఆత్మ అది అది ఫిజికల్ గా మనం చూసుకోవచ్చు స్పిరిచువల్ గా ఆత్మీయ దశలో దేవుడు మనకి ఇచ్చింది అన్నట్టు ఎందుకంటే అంత గొప్ప దేవుడు అంత శక్తిగల దేవుడు అది మనకి ఇచ్చింది ఇప్పుడు మనం చూస్తే ఏ గ్రంథము ఇప్పుడు ఎందుకు ఆ రీతి చేయాలంటే మనుషుల జీవితాలు ఎట్లుంది ఏ గ్రంథం నిరోధంగా అధ్యయనం చాలా ఇంట్రెస్టింగ్ వాక్యం మన మన సేవలో ఆత్మీయమైన ఆశీర్వాదాలు రావటానికి ఒక బహు విశేషమైన అధ్యయనం అది మనకు బయలుపరచబడింది లాక్డౌన్ లో కాబట్టి ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో మనం చూస్తే వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొని చూడండి వారంటే ఎవరి గురించి మాట్లాడుతున్నా అక్కడ తన సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన శ్రమలో ఉన్నప్పుడు నేను ఒకప్పుడు ఎట్లా ఉన్నా నా యవన దశలో ఎవన కాలంలో నేను ఏ రీతిగా జీవించానో జ్ఞాప్ మనం కూడా ఒకసారి జ్ఞాప్ కొన్ని మనం కూడా ఒకప్పుడు నేను ఎట్లా జీవించిన ఈ రోజు ఎట్లా ఉన్నాను ఏ స్థితిలో ఉన్నాను అట్లా మనం కూడా చూడాలా అయితే ఇక్కడ ఏం చేస్తుంది ఏం చెప్తున్నంటే వర్షము కనిపెట్టిన వర్షం కొరకు కనిపెట్టినట్టు అంటే వర్షం పడాలని చెప్పి భూమి కూడా ఆశతో భూమి అంటే గొప్ప జనం ఆశతో ఉంది అక్కడ ప్రకృతికి సంబంధంగా అర్థం చేసుకోవాలా ఆత్మీయం కూడా అర్థం భూమి కొరకు వర్షం కొరకు భూమి వారు కనిపెట్టిన వారని చెప్పాను అక్కడ భూమి చెప్పలే వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు అంటే వర్షం కొరకు భూమి ఎట్లా అట్లనే మనుషులకు మనుషులతో భూమిని పోలుస్తుంది అక్కడ అయితే నాకు ఒక విషయం అర్థం కాదు ఏంటంటే ఒక ఒక టైంలో ఆ కేబిపిఎంకి వచ్చినాక భూమి అంటే గొప్ప జనం అంటున్నాడు ఆకాశం అంటే లక్ష నలభై నాలుగు ఆకాశ వాసులు అంటే అది నిజంగా ఆకాశం కాదు నిజంగా ఆ భూమి కాదు అంటే అది మనుషులు సూచిస్తుందని సత్యము బయలుపరచబడి నాకు భవిష్యత్ నాకు అర్థంగా ఈ ఈ వాక్యంలో మనం ఏదో పైనట్లు చూసి అప్పుడు గమనం ఉన్నాం కానీ కొంతకాలం నమ్మలేదు స్టార్టింగ్ కేజీ అర్థం కాలేదు కొంతకాలం తర్వాత అర్థమైందనంటే ఇవన్నీ ఉన్ని రెఫరెన్స్ నాకు సంబంధించింది ఇక్కడ ఉంది కదా క్లియర్గా వర్షం కొరకు కనిపెట్టినట్టు వర్షం ఎవరి కోసం కనిపెడుతుంది కొరకు కనిపెట్టుకుంటారు ఎందుకు కనిపెట్టుకుంటే భూమికి సారం వర్షం వస్తే బాగుండే ఆశపడుతూ ఉంటారు ఎందుకంటే వర్షాలు పడితే పంటలు పడుతాయి మంచిగా తర్వాత చూడండి వర్షం కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు అంటే నా కొరకు అంటే యోగు గురించి మాట్లాడుతున్న అక్కడ యోగు నా కొరకు కనిపెట్టినట్లు కడవరి వాన కొరకైనట్టు వారు వెడలుపుగా నోరు తెరుచుకునేది అలలిగా చూడండి వాళ్ళ ఎందుకు వర్షం ఏడుకోమని ప్రభు చెప్తున్నారు జక్రే ద్వారా మాట్లాడుతున్నంటే ఎందుకంటే ప్రతి వాన్ చేయ అవసరం వర్షం అవసరం వాన అవసరం పైరు అవసరం అది మొలకెత్తాలంటే వర్షం కావాలా కాబట్టి అది ఖచ్చితంగా మనం దేవుడు ఇస్తాడు మనకి కాబట్టి మనం మటుకు విస్తారమైన భూములు దున్నుకుంటూ మనం పోవాలన్నట్టు మన సేవలు దున్నని బీడు భూములు దున్నాలా రాళ్ళు రప్పలు గచ్చపదలు ఇది పనికి అన్న భూమిని కూడా మన దున్ని దాంట్లో ఉన్న రాళ్ళు ఏరేసి విత్తనాలు వేసి అది గొప్ప పంటలాగా చేయగలం ఆ సామాధ్యం శక్తి ప్రభు మనకు అనుగ్రహించండి ఆ విధానాలు ఆయన నేర్పించండి కదా ఏదైనా తోటలలో కాపు కాచటకు దాన్ని కాపాడటకు యుహోవా నియమించండి ఎందుకు మనం పెట్టినంటే తోటను కాపాడటానికి కాయటానికి ఇదంతా ఏదైనా వనంలాగా కాబట్టి అట్లా అయిపోయింది కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి మనం దాన్ని ఏదైనా వనంలాగా తయారు చేస్తే ప్రభుకి అప్పచెప్పాలా ఆయన ఈ సృష్టి మీద అధికారం ఇచ్చిన అవగాదములకి అది పోగొట్టుకున్నారు తిరిగి ఆయన తిరిగి వచ్చి ఆయన మరణం ద్వారా అది ఇచ్చి మనకిచ్చింది ఈ అధికారాన్ని ఇది అంత ఇది దీని అన్నింటి మీద మనకు అధికారం ఇచ్చింది ఒక విధంగా చెప్పాలంటే జనముల మీద కూడా అధికారం ఇచ్చింది ఈ సృష్టి మొత్తం మీద మనకు అధికారం ఇచ్చింది కాబట్టి మనకి ఇచ్చిపోయింది ఆయన తిరిగి వచ్చినప్పుడు ఇది మంచిగా ఏదైనా వలన తయారు చేసి ఇదిగో ప్రవ ఈ ఈ వనాన్ని నాకు ఇచ్చిన ఓ కాబట్టి ఇది నేను మంచి తయారు చేసింది ఇదిగో తీసుకో ప్రభా ఆయనకు అక్క చెప్పాలన్నట్టు అప్పుడు అంటాడు బలనామకమైన మంచి దాసురాలు కాబట్టి ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే వర్షం కొరకు వారు కనిపెట్టినట్టు కనిపెట్టినట్టు వారు నా కొరకు కనిపెట్టుకునేది కనిపెట్టుకున్నట్టు ఎందుకు కడవరి వాన కొరకైనట్లు కడవరి అంటే చివరి వాన వారు నోరు వెడల్పుగా తెరుచుకుంటే భూమి నెలలు తెరుచుకుంది ఎందుకంటే వర్షం కావాలని అంటే చూడండి ఏబు తన జీవితంలో చూడండి ఎంత గొప్పగా ఈ వాక్యము ఆయన వర్ణించబడుతున్నా అదిగా అంటే మనుషులు ఎట్లా చూస్తున్నారు ఏబు కొరకు కాబట్టి ఇప్పుడు ఏబు లేడు ఎకరేగో లేదు ఇప్పుడు నువ్వు లేనన్ను ఈ వాక్యం నీకు నాకు మన కొరకు అన్నప్పుడు దేవుని కొరకు వాళ్ళు కనిపెట్టుకున్నారు అంట చివరి కాలం వరకు అంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తేనే వర్షం లేదు ఆత్మీయ కరువు భయంకరంగా ఉందంత అంత అబద్ధం అంత విష తాగిస్తున్నారు మనుషులకి విష జలాన్ని ఆ ఘట సర్పం కక్కినట్టు కక్కుతుంది అది గొప్ప జనం మింగుతుంది చచ్చిపోతున్నారు ఎందుకంటే విష పాయిజన్ పొలంలోకి ఇస్తే ఏమవుతుంది మా ఊర్లో ఉంది సింగరాయకొండ గ్రామంలో పెద్ద ఫ్యాక్టరీ ఉంది అక్కడ ఆ ఫాయిజన్ అక్కడ పోతే భయంకరంగా వాసన ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న చెట్లు మొత్తం చచ్చిపోతాయి అన్ని బతుకునే చచ్చినట్టు సగం చచ్చి సగం బతుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి ఎందుకంత అది పీల్చుకుంటారు కదా ఫాయిజన్ పీల్చుకుంటే మొత్తం చచ్చిపోద్ది కాబట్టి మన ఈ లోకం ఆ రీతిగా మనము అసలైన జీవజలాన్ని మనం మనం కురిపించాలా ఆయన ఆత్మ ఆయన శక్తి ఆయన వాక్యాన్ని ప్రకటించాలా అనేకులు జీవం తీసుకున్న వాళ్ళ హృదయాలు తెరవబడ్డాయి జీవజలాన్ని నింపాలా సైతాను విషజలం కపుతున్నాడు వాడు మనకి ఎదుర్కొనడు కానీ వాడితో మనం యుద్ధం చేయాలా వాడిని ఓడగొట్టాలి ఎందుకంటే వాడి బలం అంతమే అధికారం ఇచ్చాడు మనకి వాడి గంభీరంగా అనిపించొచ్చు వాడు కానీ యుద్ధం యహోవదే నువ్వు ఆ రీతిగా నిలబడాలా ఆత్మ ఖడ్గం పట్టుకోవాలి వాక్యంలో బలపడాలా ఎందుకంటే ఇప్పుడు మనం వాక్యంతోనే మనకు అవసరం కదా కాబట్టి ఆయన ఆత్మ అభిషేకం ఇచ్చాడు ఇప్పుడు ఆత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఆత్మ వలైన ఖడ్గం అనడు వాక్యంతోనే సైతాన్ని ఓడగొట్టగలం లేకుంటే వేరే మార్గమే లేదు మనకి కాబట్టి వాళ్ళ నుంచి విడిపించాలంటే మనం నిలబడాలా సైతం వాడు మన ముందు నిలబడ్డాడు కానీ మనం విజయం పొంది అనేకుల్ని ప్రభు చెంతగా అలాంటి కృప ప్రభు మనకు అందరికి అనుగ్రహించాలా వేడుకోవాలా మనకు పొలంలో ప్రవ వర్షం నాకు దయచే ప్రవ నీ విత్తనా విస్తారంగా విత్తనాలు నాకు ఈ ప్రవ ఎంతగా ఉంటా విస్తారనాలు చల్లుకుంటూ పోవాలా వర్షం కూడా తగ్గిస్తాను నాకు అలాంటి సేవ నేను అది సేవ అలాంటి సేవలు మనం ప్రభు నడిపించాలని ప్రార్థన చేద్దాం పరిశుద్ధు రఘుదేవ మా ప్రియ పర్లోకుప్త తండ్రి నీకు ఎంతో వర్ణాలిసయ్యా జీవం గల తండ్రి ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజీళ్లకు నిలబెట్టుకున్న నీకు ఎంతో వర్ణాలి ఇక మధ్య కాలసంలోనైనా మీ వాక్యం మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపచ్చినైనా కడవరి వాళ్ళ కాలం చివరి కాలంలో ప్రభావ అంతే దినంలో మనుషులందరి మీద ఆత్మ కుమ్మరిస్తున్నారు కాబట్టి మీకు పరిశుధాత్మ అభిషేకం ప్రతి ఒక్క విడపైని కుమ్మరించబడాలా మేము అడుగుపెట్టి ప్రతి స్థలంలో ప్రభావ మీ ఆత్మ వర్షం కుమ్మరించబడాల అనేకులు సత్యం తెలుసుకోవాల ప్రభావ ఇచ్చిన నుంచి మీ వాక్యం ప్రకటించాల ప్రభావ నా దేవైనా ప్రభ మా సేవా ఫలం కావలసిన ఆహా ఒక వర్షాన్ని మీరు మాకు అనుగ్రించినైనా ఓ ప్రవ్వ ఎన్నటి దున్నని వీడు భూములు మేము నీతిని ఫలించిన పంట మేము కొయ్యాలా అలాంటి పంట అనుగరించి మనం ప్రార్థిస్తాం విస్తారంగా విత్తనాలు అనుగరించి మనం ప్రార్థిష్టం చల్లుకుంటే పోవాలా ప్రభావ ఎందుకంటే వాడు విజృంభించి ప్రవ్వ వాడు పనిచేస్తున్న ప్రపంచం అంతా అయినా వాడి సమయం తక్కువే ఉంది మా సమయం తక్కువే ఉంది ప్రభావ అయినా వాడు రాకముందే వాడిని మేము అడ్డగించాలా ప్రభావ గొప్ప జన్మలో పడకముందు వాడిని అడ్డగించాల అలాంటి సేవ నడిపించి బలపరిచి మీరే మయం పొందమని ప్రార్థమైన ఆ రోజుల్లో పాల్గొన్న బ్రదర్ శిస్తలందరూ మీరు ఆశ్రించండి నూతనగా అభిషేకించి ప్రతి చోట మీరు అందరినీ సాహస్లో పెట్టుకొని రాక చింతపరచుకోవాలి త్వరలో రాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రాదిష్టం తండ్రి ఆ మీన్ పరిశుద్ధ రగుతేవా మీకు వందనాలను అయినా సర్వోన్నత రఘు తండ్రి మీ కృతజ్ఞతలైనా మేము ఉంటున్న కాలం బహు భయంకరమైన కాలం తండ్రి ఎవరు గుర్తించని విధానంగా ఉంది ప్రభావ అంత భయంకరమైన శ్రమల కాలం ప్రభా ప్రపంచంంతట తండ్రి మనం ఆ యొక్క అనారోగ్యాలు విస్తరిస్తున్నాయి ఒక ప్రభావ ఆర్థిక సిద్ధి పథం అవుతుంది ప్రభావం త్వరగా చేసి అనేకలం మీ చెంతగా నడిపించాలి అటువంటి కృప భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నూతనమైన అభిషేకం దండి పరలోకొప్ప జ్ఞానం అనుభవించండి నీతి సత్యని దానిగా ప్రకటించి పరిశుధాత్మ అభిషేకం నడిపించండి విశేషమైన అద్భుత మీరు చేస్తున్నారు ప్రభు వాగ్దానం కొరకు మేము కనిపెట్టుకున్నాం నైనా రిలీజ్ చేయండి మా జీవితంలో మీరే తన మీద మీ కొరకు సంస్కృతి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం చెప్పబడిన వాళ్ళకి ఫలిప చేయండి ఐషుధ్య ప్రేమల దేవ కృపల ప్రభావ కృతజ్ఞత స్థూత రజ ఐషుద్ధి సర్వశక్తివంతుడవాధికారి నీకే బంధనాలు ప్రభావ వేలాది దూతులతో కూడిన మహనదరమైన గొప్ప దేవాణీకే స్థౌతం నీకే ఉన్నది తండ్రి దేవాయస్రభ మరి వాకించత మాట్లాడిన గొప్ప దేవాణీకే ప్రభా దేవాచు ప్రభ మరి వానల్ ప్రభా మరి కడవద భజన ప్రభా మా కుమరించండి ప్రభా దేవా ప్రభా మరి ఈ యొక్క అగ్ని అభిషేకమ్మకు దయచేయండి ప్రభా ఈ యొక్క సత్యాన్ని అనేకులకు ప్రభా దేవాచు ప్రభ మరి ప్రతి వాక్యం ప్రభా మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తుంది తండ్రి దేవాయజ్ ప్రభ ఎవరి డే గుడి ప్రభాని యొక్క ప్రాధంలోని యొక్క వాక్యం మేము ఎదగల దాని ప్రకారంగా మేము మర్చుకుంటాము సహాయపడమని ప్రార్థిస్తుంటండి దేవాయసు ఇప్పుడు ఈ డేస్రభ ఎంతో ఘోరమైన దినాలు కాబట్టి ప్రభా మమ్మల్ని కాపడాన్ని మమ్మల్ని రక్షించమని ప్రార్థిస్తుంటండి దేవాయజ్ కి కూడా ప్రభా నీ సత్తని మా క్రియలు కూడా మనం మార్చుకోవాలి ప్రభా నీ నీతిని నీ సత్తని మీరు వయసు ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ మాలో ఉంటేనే ప్రభ ఇవన్నీ మేము చేయగలుగుతాం ప్రభ అందుకే ప్రభా ఎవ్రీడే ప్రభని యొక్క ఆత్మ చేత మాకు నడిపింపు దయచం తండ్రి లేదో మరి మీద మాకు తోడయుండ నడిపించండి ప్రభా లే ప్రతి ఆత్మని వివచించడానికి ప్రభా మాకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తుందండి లేదో మరి మీద మాకు తోడయుండ నడిపించండి ప్రతి ఎక్కడ చూసినా కానీ ప్రభా ఆ ప్రభం చేత ప్రభా దేవాసు ప్రభా అనేకలు ప్రభ ఎంతో బాధ వేదన చేత ప్రభా పీడింపబడుతున్నారు కాబట్టి ప్రభ వారిని అందరి విషయంలో కూడా ప్రభా నీ సనిద్దరు మొదలు పెడతాం ప్రభా వారిని తాకి ముగ్గు తీసి ప్రభా వారికి అందరికీ కూడా ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేసి ప్రభా వారందరూ కూడా ప్రభా నీ సన్ని మూర పెట్టే బిడ్డలకు తయారు చేయడం ప్రభా ఏమని నీకేస్తాం నీకేం వదండి దేవాయిచు ప్రభా మీచ్చిన ప్రతి బాధ్యత యొక్క చిత్తాన్ని అంచరించి మేము నడుచుకోవాలి ప్రతిదీ మేము నెరవేర్చాలి ప్రభా కాబట్టి ప్రభా ప్రతి దాంట్లో మేము సాక్ష్యంగా నిలబడాలి ప్రభా మమ్మల్ని నడిపించి మళ్ళీ ప్రార్థిస్తుంది అండి ఇవన్నీ కేసు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాట్ హాలియానికి ప్రభా దే వయసు ప్రభా మరి నీరు అక్కడ ఎంతో దూరంలో ఉంది కాబట్టి ప్రభా మేము తొందరగా సిద్ధపడాలా ప్రభా అనేకులను సిద్ధపరచాలి ప్రభా దే వయసు మేము ప్రతి వారికి నీ మేము ధైర్యంగా ప్రకటింపచ్చా ప్రభా దే ప్రభా ముందుకే మేము వెళ్ళాల ప్రభా వెనక్కి తిరిగి మేము చూడొద్దు ప్రభా దే ప్రభా ప్రతిది కూడా ప్రభా నీ చిత్తాన్ని అనుసరించి మేము నడుచుకున్న బిడ్డలుగా మాకు చేసి దేవ ప్రతి ఆత్మని కూడా మేము సిద్ధపరచాలంటే ప్రభా కేవలం ప్రభ నీ యొక్క పరిశుధాత్మ చేతని మాకు నడిపింపు కావాలండి కాబట్టి ప్రభ మేము మోసపోకుండా ప్రభా నీ యొక్క పరిశుధాత్మ చేత మాకు ఎలా నడిపింపు దయచేయమని మరి మా ఆత్మ నిజంగా అప్పగిస్తూ ప్రభా మరి మీరు మాకు తోడైండి నడిపిస్తారని మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచుకోమని ఏసుకృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి జీవితాలు అనుకుంటూ ఇతరుల పెద్దలుగా దాచేది ఆత్మీయ లోతులతో నడిపించండి ప్రభావం ఎంతో మందికి లేని తరణం ప్రయత్నం ప్రభావం లోక్యాన్ని ధ్యానించి ప్రభావం ప్రకారంగా జీవించడానికే ప్రకటించడానికే ప్రభావం మమ్మల్ని నేర్పరచుకొని ఎందుకొని నడిపిస్తున్న విధానం ఇది శ్వాస వరకు ప్రభావి యొక్క నిలకడలో నడిపింపబడాలా మీ నామంని మహమపరుస్తూ ఘనపరుస్తూ దేవా హలోయ ముందుకు నడిపింపబడుతూ దేవా మేము వెళ్ళాలా రాజా వెనకడుగు వేయడానికి వీలేదు ప్రభ ఈ యుద్ధరంగంలో రాజా మీరు ఆకడనంతరం వరకు ప్రభ నిలకడగా ప్రభు మేము నిలబడి ఉండాలా ఇసు ప్రభా తోడుగా నీడగా ఉండి ప్రభు మీరు మిమ్మల్ని నడిపించి మీ నామంకే ప్రభు యుగ యుగంలోకి మహిమ కలిగిన గాక ఎస్సు పిస్తు నమ్మం ప్రాధాన్యడం తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప సమాధానం నడుపుంటూ మనందరికీ సదాకాలంతో ఎన్నుగాక ఆమెన్